యాభై రెండవ సంకీర్తనం ఎక్కడి మతములింకనేమి శోధించేమునేము తక్కక శ్రీపతి నీవే దయచూతుగాక కాదనక నెట్టువచ్చు కన్నులెదిటి లోకము లేదనగ నెట్టువచ్చు లీలకర్మము నీ దాసుడననుచు నీ మరుగు చొచ్చుకుంటే ఏ దిశనైనా బెట్టి ఈడేరింతుగా తోయనెట్టువచ్చు మించి తొలకేటి నీ మాయ పాయనెట్టువచ్చు ఈ భవబంధాలు చేయార నిన్ను పూజించి చేరి నీ ముద్రలు మోచి ఈ ఎడనుండగా నీవే ఈడేరింతుగాక నిట్టు తెలియగనెట్టువచ్చు దృష్టమైన నీ మహిమ తలచగనెట్టువచ్చు తగునీ రూపు నెలవై శ్రీవెంకటేశనుండగా కలవనుండగా మీద మమ్ము నీవే ఈడేరిందుగాక